వినష్ట అదేవాగ్నిహోత్రాది అనుతిష్ట అమ్యం అగ్నిహోత్రాది ఇక్కడ ఈ వాక్యంలో గీతలో చాలా తరువుగా పాయింట్ అవుట్ చేసేది ఏమిటంటే ద మోటివ్స్ సుప్రీమ్లీ మ్యాటర్ మోటివ్ గీత అంటేనే మోటివ్ ఏ కర్మ చేస్తున్నానన్నది పాయింట్ కాదు అంటే ధర్మం అనేది ఒకటి ఉంటుంది బట్టం లైన్ ఉంటుంది అధర్మం చేస్తూ దీనికి గీత నేను అప్లై చేస్తాను అనకూడదు పిక్పాకెట్ చేసి చేసేవాడిని నేను కాదు ఫలం ఏదో స్వీకరిస్తాను అలా అనకూడదు అది అధర్మంలో ఈ మీమాంస వర్తించదు ఎందుకంటే అధర్మము కేవలము రాగద్వేషముల చేత ప్రేరితమైన అనుస్తూ ఉంటుంది కాబట్టి అధర్మం అనేది ఈ మాట అప్పుడప్పుడు అంటూ ఉన్నాం అలవాటు అనక్కర్లేదు నిజానికి అనక్కర్లేదు ఎందుకంటే మీమాంస్లో కర్మ అంటే కర్మణ్యమాధికారే అంటే ధర్మం అనే అర్థం అవసరం ఎనీవే సో ఎవరైనా భ్రమపడతాడేమో అప్పుడప్పుడు ఇలా అంటూ ఉండటం ఫస్ట్ సో కర్మ చేస్తున్నాడు సో ఈ కర్మ చేసేప్పుడు ఏం కర్మ చేస్తున్నాడు అనేది ముఖ్యం కాదు మోటివ్ ఈ ఒకడు కూరగాయలు అమ్ముతున్నాడు మోటివ్ ఇంకొకడు యజ్ఞం చేస్తున్నాడు మోటివ్ ఈ కూరగాయడు నా స్వధర్మము నా కుటుంబ పోషణ కోసం నా ధర్మము ఈశ్వరార్పణ బుద్దితో చేస్తూ స్వధర్మ భావనతో చేస్తూ దిస్ బికమ్స్ వాడు అంతఃకరణ శుద్ధికి యోగ్యమైన కర్మయోగం అయిపోతుంది వేరాజ్ యజ్ఞం కామనతో చేస్తూ దానికి కర్మయోగ స్థాయి రాదు ఇంకా ఆ ముద్ర దాని మీద పడతారు అది కాబట్టి వాట్ ఈజ్ ది మోటివ్ బిహైండ్ కర్మ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే శ్రీకృష్ణుడు ఫలా నా కర్మలు చేయండి ఫలానా కర్మలు చేయండి అని ఒక్క మాట కూడా చెప్పలేదు he always talked about the motive behind the action action ni sandarbhamatti meer chestunnaru action undadi vaala yokka social status natti life lo stage natti untundani anesindukunnaru society lo aneka rakala levels untayi sreta social sreta vadu intellectual avvachchu lante businessman avvachchu lante worker avvachchu lante army lo banichesi vadu avvachchu ane oka oka lakshichadu o, o bondalakka ఇంకా ఏమైనా వెరైటీస్ దాంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు అయితే స్టేజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చాడు ఏమైనా బ్రహ్మచారి కావచ్చు గృహస్థ కావచ్చు వాన కావచ్చు సన్యాసి కావచ్చు కాబట్టి అది మీరు చూసుకో యూ లుక్ ఆఫ్ ప్రదట్ యాస్పెక్ట్ ఏదో కర్మ ఉంటుంది జీవితంలో బ్రహ్మచారి యొక్క కర్మ సన్యాస యొక్క కర్మ యకరూపంగా ఉండదు గృహస్థ కర్మకేనూ సన్యాస కర్మకి తేడా లేదు గృహస్థ మమోపాత్ర ద్వారా శ్రీ ధర్మపతిని సమేత వస్తే కర్మ చేస్తాడు సన్యాసి కర్మే లేదు ఇద్దరికీ తేడా లేదు చాలా తేడా ఉంది కాబట్టి ఆ ఇష్యూ ఇస్ నాట్ డిస్కస్ ఓన్లీ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ద మోటివ్ బిహైండ్ యాక్షన్ అదే కర్మ మోటివ్ ఒక రకంగా ఉంటే దాని నేచర్ ఒక స్వరూపం ఒకటైపోతుంది మోటివ్ కనుక మారితే అదే కర్మ దాని పద్ధతి మారిపోతుంది దానికి దృష్టాంతం ఇస్తున్నారు యథాచ ఎలాగంటే స్వర్గాది కామార్థిన వీడు స్వర్గమనే కోరిక కావాలి వీడు స్వర్గ కామ స్వర్గమనే కామన ఉంది వీడికి ఆది శబ్దం చేతనం మీరు ఇహలో ఒక కామని మరో కామన ఈ కామనలు వివిధంగా ఉంటాయి ఎలాంటి కామనలు ఉంటాయంటే ఊహ కూడా చేయలేని కామనలు ఉంటాయి ఎవరి కోరికలు కొంతమందికి కోరికల్లో కొన్ని శాస్త్రవీకంగా ఉంటాయి కొన్ని రాజసంగా ఉంటాయి కొన్ని తామసంగా ఉంటాయి సో అంటే కరిగట్టెడ్ డిజైర్స్ అని అంటారు వాటెవర్ సో సో స్వర్గము అనేది ఒక సాత్విక కామన అలా చెప్పలేదు సాత్విక కామన అనలేదు దాన్ని దాని రాజస కామంలో పారేసారి తీసుకెళ్లేదు అంత స్థాయి దానికి ఇవ్వలేదు ఉదాహరణలో ఉద్యుధ బ్రాహ్మణమునో సమవుతుంది దాంట్లో ఈ కర్మమీమాంస చూస్తే శంకరుల యొక్క మీమాంస ఆ మాటలు తీసుకెళ్లి వీరు కనుక మీమాంసకుల దగ్గర కర్మవాదుల దగ్గర చెప్పినట్లయితే వాళ్ళు శివ శివ శివ శివ అని చెవులు అలాంటి మాటలు చెప్పారా అది చదువుతుంటే నాకు అనిపిస్తుంది ఈ శంకరాచార్యులు ఎంత రెవల్యూషనరీ నక్సలైట్లు పనికిరారు ముందు అలా మాట్లా నక్సలైట్ల మా నాన్నగారు అన్నారుసారి పాఠం భాష్యపాతం చెప్తావు శంకర్లు ఎలా మాట్లాడుతున్నారో చూడరా నక్సలైట్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అంటే ఎక్స్ట్రీమ్లీ రెవల్యూషనరీ పొజిషన్ హీ టేక్స్ హీ డజంట్ కేర్ ఫర్ ఎనీ ఆర్థడాక్స్ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా స్మాష్ చేసి He takes a revelation to a position and says, this is Atma. Take it or leave it? I don't care. I am not going to come out. Github Brahmana mula abhavya, avichyaram sushantay, acciastya kathita ranga avatay. Anyway, so coming back to the point, if motivus matter, so swargadhi kamarthinaha, amirika swargamanandu kamana, that's a adhi-shabdhan chaitanam. Shankarala voh adhi-vishirasta, kratidhyam ke voh adhi-vaharastar, dhatadiyanta. మేము అనువాదం చేసేప్పుడు తల పట్టుకుని కూర్చోవలసి వస్తున్న ఆది వీదిలిపెట్టలో తరిది పట్టుకోవాలో తరింది సో స్వర్గాది స్వర్గము మొదలైన కామలతో మొదలెట్టాడు ఏం పని మొదలెచ్చాడు స్వర్గానికైతే అగ్నిహోత్ర కర్మ కర్మ అగ్నిహోత్రాది మళ్ళీ ఆది ఈ ఆదికి ఆది స్వర్గము మొదలైన కోరిక గలవాడు అగ్నిహోత్రము మొదలైన కర్మలను చేయను అని ట్రాన్స్లేట్ చేసుకోవాలి సో అగ్నిహోత్రాది కర్మ చేసుకున్నాడు కర్మా అంటే ఎలా చేస్తున్నాడు కోరుకుంటే కర్మ ఏమైపోతుంది కామ సాధనమైపోతుంది ఆ కోరికను తీర్చే సాధనం అవుతుంది దాన్ని అనుష్ఠానాయ కామసాధనానుష్ఠానాయ ఆహితాగ్నే సో ఆహితాగ్ని అంటే ఆహితాగ్ని అంటే అగ్నియందు అగ్నియందు ఆ హోమాలోకి చేసేటువంటి వైదికుడికి ఆహితాగ్ని అని పేరు ఆహిత అగ్ని అనసహ అహిత అంటే ఆరాధించబడినది అగ్ని యమని చేతనం వాడు ఆహితాగ్ని సో ఈ పేరు విన్నారా మీరు అహితాగ్ని అని సో ఈ అహితాగ్ని ఉన్నాడు ఈ అహితాగ్ని స్వర్గాది కామనలతోటి అగ్నిహోత్రాది కర్మలను చేస్తున్నాడు చేస్తుంటే ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికి కామ్య అగ్నిహోత్రము అని పేరు ఏమీ సింపుల్ యూసేజ్ కామన్నతో కర్మ చేశారనుకోండి ఆ కర్మలు ఏమంటారు కామ్య కర్మ నిష్కామన లేకుండా కర్మ చేశాడు అనుకోండి ఈశ్వరార్పణ బుద్ధితో దాన్ని ఏమంటారు నిష్కామ కర్మ అంటే ఆ కర్మ తీసి అగ్నిహోత్రం పెట్టండి అంతే ఇప్పుడు చేస్తున్న అగ్నిహోత్రం ఏమిటి కామ్య అగ్నిహోత్రం చేస్తూ ఉండదు అగ్నిహోత్రాద ప్రవృత్తస్య దాంట్లో ప్రవృత్తుడే ఉన్నాడు అంటే ముందుకు సాగుతున్నాడు అని అర్థం అంటే ఈజ్ యాక్టివ్ ఇట్ ఈ ముందుకు సాగుతున్నాడు చేస్తూ ఉన్నాడు జీవితంలో అగ్నిహోత్రాన్ని మొదలు పెట్టి చేసుకుంటూ పోతున్నాడు ఎవరి జీవం అగ్నిహోత్రం దిత బతుకున్నంతకాలం చేస్తారు అజ్నిహోత్రం సో చేస్తుంటే సామీకృతే సామీకృతి సామి అంటే సగం సగం చేశాడు అంటే జీవితంలో సగం ముప్పై యాభై ఏళ్ళు వచ్చి దాకా చేశాడు అగ్నిహోత్రం చేసేప్పటికీ వినష్టే అపి కామే వినష్ట అది అగ్నిహోత్రం కాదు కామం ఆ కామం పోయింది ఒకటి నాకు స్వర్గం వద్ద ఏమద్దు ఆత్మాయంలో పడ్డాడు ఎక్కడో విన్నాడు వివేకం ఉంది సంస్కారం ఉంది వేదమేమో ఇలా చెప్తోంది ఎందుకంటే ఈ స్వర్గాలు ఆత్మాబాయ్య అయ్యే లోక ఈ స్వర్గం ఏం ఊరికి ఉంది ఆత్మయే అక్కడికి భోగాలేగా ఈ భోగాల ఎందుకు ఈ భోగాలు మనకి ఆత్మ పూర్ణము అని ఇలాంటి ధోరణలో పడ్డాయి పడేపడికి ఏమైంది వినష్ట అతి కామె ఆ కామం అవతలికి పోయింది కామన అవతరికి పోయి ఒకప్పుడు అలాగే ఉంటుంది ఒక ఊరికి తోడు దిగుతాడు కొంతకాలం ఇప్పటికే ఒక అతను కంప్యూటర్ ఇంజనీరింగ్ మీద సరే మూడేళ్ళు అయ్యేప్పటికీ స్వామీజీ నాకు కంప్యూటర్ మీద విసిగిపోయినా కానీ నాకు ఇంట్రెస్ట్ అంటే నేనున్నాను చూడు బీటెక్ డిగ్రీ తీసుకుని బయటకు వచ్చాను వచ్చేసి లైన్ మార్చే అంతేగాని అలా మూడో ఏడాది నాకు ఇంట్రెస్ట్ పోయిందంటే మరి అలా ఏం చేస్తుంది యూ షుడ్ నాట్ కమ్అట్ నౌ ఫినిష్ ఇట్ గెట్ ది డిగ్రీ అండ్ లీవ్ అది తెలివైన సో అలాగే ఈయన కూడా అగ్నిహోత్రం చేస్తున్నాడు స్వర్గం కోసం మొదలొచ్చాడు యాభై ఏళ్ళు వచ్చి కొంతగా కృతే సామి అంటే సగం ఆయుధ్యాయంలో సగం చేశాడు చేసేప్పటికీ కామే వినష్ట ఆ కామను పోయింది పోతే మరి వైదికుడు గృహస్థుడు కర్మ చేయాల్సిన వాడు కర్మ మానేస్తాడా నాకు కామం లేదని చెప్పేసి ఇంకా అగ్నిహోత్రం అనేడు అగ్నిహోత్రాది అనుతిష్టత అతి అగ్నిహోత్ర కర్మని అయితే ఆది శబ్దం చేత ఆ కామనికి సంబంధించిన కర్మని ముందుకి కొనసాగిస్తున్నాడు ఇప్పుడు ఆ కర్మ ఏమిటి కామ్యకర్మ అవుతుందాది కాదు నత్కామ్యం అగ్నిహోత్రాది భవతి ఆ అగ్నిహోత్రాది కర్మ అది ఇంకా కామ్యకర్మ కాదు అంటే చూడండి మోటివ్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ కర్మ వెనుక ఉన్న మోటివ్ ఇంపార్టెంట్ తప్పిస్తే కర్మ ఇంపార్టెంట్ కాదు కాబట్టి అది నిష్కామ కర్మ అయిపోతుంది కామ్యకర్మ కాదది ఓకే సో ఎప్పుడైతే నిష్కామ కర్మ అయిపోయిందో దానివల్ల వాడికి బంధం ఉండదు కర్మబంధం ఉండదు అయిగా కర్మబంధం నుంచి బయటపడడానికి కర్మ సహకరిస్తుంది చూసారా బంధమే బంధం నుంచి బయటపడడానికి సహకరిస్తుంది ఇది ఎలాగంటే ఏ నిచ్చెన నిచ్చెన ఉంటుంది చూడండి ఏ నిచ్చెన మిమ్మల్ని కిందకి తీసుకుపోయిందో అదే నిచ్చిన తోడు పైకి కూడా వెళ్ళొచ్చు నిచ్చెన మార్చే అక్కర్లేదు పైకి వెళ్ళడానికి కోనిచ్చినా కిందకి పోవడానికి కోనిచ్చినా అక్కర్లేదు ఇదే డైరెక్షన్ మారిస్తే సార్ పడుతుంది అదేవిధంగా ఇప్పుడు స్క్రూ బిగించడానికి స్క్రూ డ్రైవర్ వాడారు స్క్రూ విడతీయడానికి కూడా అదే స్క్రూ డ్రైవర్ వాళ్ళు వేరే సపరేట్ స్క్రూ డ్రైవర్ అక్కర్లేదు అలాగే మనల్ని బంధించేది ఏ కలమ ఉన్నదో అదే కర్మ అంటే ధర్మబద్ధమైన కర్మ మాత్రమే అదే కర్మ మన బంధం నుంచి బయట పారే స్థితి కూడా అయిపోతుంది ఓన్లీ మోటివ్స్ మేకర్ అదే కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో మీరు చేసేస్తే నిష్కామంగా మీరు మోక్షాన్ని పొందుతారు ఆ కర్మ మిమ్మల్ని మోక్షం దాకా తీసుకెళ్ళిపోతుంది అదే కర్మను సకామంగా చేసుకుంటే అంత బంధం అదే కాని సకామంగా కర్మ చేయటంలో ఫ్రీడమ్ అన్నది లేనే లేదు స్వామి వివేకానంద ఎలా చెప్పారంటే దీన్ని సకామంగా కర్మ చేయటం అంటే వర్కింగ్ లైకే స్లేవ్ అన్నారు నిష్కామంగా కర్మ చేయటం అంటే వర్కింగ్ లైకే మాస్టర్ అన్నాడు ఆయన ఆయన హీ హ్యాస్ లోన్ అ వెరీ స్పెషల్ లాంగ్వేజ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ లాంగ్వేజ్ డోంట్ వర్క్ లైక్ స్లేవ్ వర్క్ లైక్ ఏ మాస్టర్ అన్నాడు సో అంటే నిష్కామంగా కర్మ చేయమని అభిప్రాయం కాబట్టి నువ్వు చేస్తున్న కర్మ ఏదో అదే అకర్మ మానేసి కొత్త కర్మ చేయకుండా అగ్నిహోత్రం చేస్తుంటే అగ్నిహోత్రం మరో రోజు చేస్తుంటే మరో రోజు పూజ చేస్తుంటే పూజ వాట్ ఎవర్ కర్మ యు ఆర్ డూయింగ్ అదే నిష్కామంగా చేస్తే చాలా లాభము ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు గీతలో చూపించబోతున్నాడు అనంతరం తర్శయతి భగవాన్ కున్నపి్యతే అది ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడి గీతలో అంటే ఒక రకమైన మనకి బర్డ్ సైవ్యు విహంగమ వీక్షణము అని అంటారు గీతలో రాబోయేటువంటి శాస్త్రం అభిప్రాయాలన్నింటినీ కూడా ఒక స్థూలంగా చూపిస్తున్నారు తర్వాత విస్తారంగా ఇంకా వివరిస్తారు ఈ విషయాన్ని తథాగ అదే అదే ఈ పరిస్థితి అని దీన్ని సపోర్ట్ చేస్తూ భగవాన్ దర్శయతి శ్రీకృష్ణుడు చూపిస్తాడు ఎక్కడ కుర్వన్నపి కుర్వన్నపి అని సో కున్నపి అనేదో ఉంది శ్లోకం చేస్తూనే ఉంటాడు కానీ కర్మబంధము లేదు బ్రహ్మణ్య అధాయ కర్మాన్ని సంగం త్యక్ కరోతి య విద్యన స పద్మపత్రమివాంహస కర్మ చేస్తూనే ఉంటాడు బ్రహ్మణ్యాధాయ కర్మాణి చేస్తూనే ఉంటాడు కర్మణ్యభిప్రవృత్తో నైవ కిచిత్ కరోతి స కర్మలను నిరంతరంగా చేస్తున్నా ఆయన ఏం చేయటం అని ఈ విధంగా అగ్నిహోత్రం చేస్తున్నా మోటివులో కనుక కామన లేకపోతే అది నిష్కామకరణ అయిపోతుంది అది అకర్తృ ఆత్మ అభోక్తృ ఆత్మజ్ఞానానికి వాడిని తీసుకెళ్లిపోతుంది అని ఈ విషయాన్ని చూపిస్తాడు నా కరోతి నలిప్యత లిప్యత అంటే ఫలము ఫలా ఫలతృష్ణ లేనివాడు లేపము అంటే ఫలము నా కరోతి కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు కానీ కర్మలు చేస్తూనే ఉంటాడు అది చిత్రం ఏమీ చేయకుండా చేతిలోకాలు కట్టేసి కూర్చున్న వాడి గురించిగా చెప్తూ ఉంటుంది అన్ని కర్మలని నిండా చేస్తున్న వాడి గురించి చెప్తున్నారు ఇది భగవద్గీత యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ రిక ఇట్ ఇట్ కనెక్ట్స్ ది సెక్యులర్ విత్ ది స్పిరిచువల్ కర్మ అన్నది సెక్యులర్ అంటే ఇది మన ముందుంటుంది చేసీ కర్మ ఏదో మన ముందు ఉంటుంది దాన్ని స్పిరిచువల్ తోటి కనెక్ట్ చేస్తాం ఇట్ కనెక్ట్స్ ద రిలీజియస్ విద్ది స్పిరిచువాలిటీ కర్మ రెలిజియస్ కానీ ఆ రెలిజియస్ కర్మ అంటే వైదిక కర్మ దాంట్లో ఉన్నటువంటి ఫలతృష్ణని కర్తృత్వాన్ని తీసేస్తే అదే స్పిరిచువల్ అయిపోతుంది అదే మీరు ఎంత అద్భుతమైన కర్మనైనా దాన్ని ఎందుకు కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని జోడించేసి ఫలతృష్ణతో చేసేస్తే అంత గొప్ప కర్మ కూడా దాని మహిమను కోల్పోతుంది వెలవలబోతుంది కాబట్టి ఆ కనెక్షన్ కర్మని జ్ఞానాన్ని కనెక్ట్ చేయడం రెండు చాలా విరుద్ధములైనవి కర్మ చాలా స్థూలంగా ఉంటుంది జ్ఞానం చాలా సూక్ష్మంగా ఉంటుంది కానీ మోటివ్ కనుక క్లీన్ గా ఉంటే ఈ కర్మ ఆ జ్ఞానానికి సహకరించేసి సో యు హ్యావ్ ఏ కనెక్షన్ బిట్వీన్ కర్మ అండ్ జ్ఞానం విచ్ ఈస్ అదర్వైజ్ నాట్ పాసిబుల్ అది గీత యొక్క వెరీ స్పెషల్ ఆస్పెక్ట్ గీతలో ఉండే స్పెషాలిటీ మీకు ఇది ఎక్కడా ఏ గ్రంథంలోనూ లేదు పనిషత్తులలో ఉన్న స్థారానంతరం చేర్చాలా పెట్టారు కర్మైవ్ మా స్థిత జనకాదయ ప్రేయం ప్రేయం అంటే ఇంతకు ముందు ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానము మాత్రమే మోక్షహేతువు ఉపేయము కర్మను కనుక మీరు సకామంగా చేసుకుంటూ పోయినట్లయితే అది బంధిస్తుంది నిష్కామంగా చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మజ్ఞానానికి దారిని సుగమం చేస్తుంది అని చెప్పారు అయితే కొన్ని వాక్యాలు మనకి ఎలా కనబడుతున్నాయంటే జ్ఞానంతో సంబంధం లేకుండా కర్మ ద్వారానే మోక్షం వచ్చేస్తుంది అనే వాక్యాలు కొన్ని వినపడుతున్నాయి అని కాదు వాటి అర్థం అటువంటి భావనను కలిగించే వాక్యాలు కొన్ని వినపడుతున్నాయి ఆ వాక్యాలు ఎప్పుడైతే కనపడతాయో వెంటనే ఈ కర్మవాదులు ఏం చేస్తాడంటే ఇయో శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు నువ్వు జ్ఞానం అంటావు ఏమంటావు జ్ఞానం లేదు ఏమక్కర్లేదు కర్మే చాలు అని అంటూ ఉంటాం సో ఓ మహాత్ముడు అన్నారు కర్మ వల్ల మోక్షం వచ్చేస్తుందండి ఇంకా మిగతావన్నీ అనవసరం కర్మణా మోక్ష అన్నారు అంటే నేనన్నాను ఓకే ఆయన కర్మ ఎందుకు ప్రీతై ఆ మహాత్ముడికి కర్మ మీద మంచి పట్టు సరే నేనన్నాను ఇట్స్ ఓకే వండర్ఫుల్ కర్మ వల్ల మోక్షం వచ్చేస్తుంది వాట్ ఈజ్ మోక్ష మోక్ష ఈజ్ లిబరేషన్ లిబరేషన్ ఫ్రం వా సో మోక్ష ఈజ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ నౌ ఫ్రీడమ్ అన్నది జ్ఞాన రూపంగా ఉంటుందా లేకపోతే క్రియాకారకముల రూపంగా ఉంటుందా ఫ్రీడమ్ ఎలా ఉంటుంది మీ కొంచెం వివేకంతో ఆలోచించి చెప్పండి అని నేను అన్నా అంటే ఫ్రీడమ్ జ్ఞాన రూపంగానే ఉంటుంది ఫ్రీడమ్ అన్నది ఒక క్రియాకారకాల రూపంగా ఉండదు క్రియా అంటే ఒక హోమో ఏదో చేయాలి దానికి అగ్నిహోత్రం చేసేవాడు సాధనాలు ఇది ఇది క్రియ ఫ్రీడమ్ ఎలా ఉంటుంది క్రియా రూపంగా ఉంటుందా లేదంటే ఒక జ్ఞాన రూపంగా ఉంటుందా జ్ఞాన రూపంగానే ఉంటుంది ఇప్పుడు జైల్లో జైలర్ ఉన్నాడు ప్రెసర్ ఉన్నాడు జైలరీస్ ఫ్రీడమ్ లేని జెలరీజ్ ఫ్రీ ప్రెజంట్ ఈజ్ నాట్ ఫ్రీ అది ఆ జ్ఞానంలో ఉంటుంది అది ఫిజికల్ గా బోత్ మేబీ ఇన్ ది సేమ్ సిచ్యువేషన్ ఫిజికల్ గా ఒకే చోట ఉన్నారు కదా బట్ ప్రెసెంట్ కాంపౌండ్ లోనే ఇద్దరు జీవిస్తూ ఉంటారు బట్ వన్ ఈజ్ ఫ్రీ గేదర్ ఈజ్ నాట్ ఫ్రీ ఇన్ ది సెన్స్ దట్ మీ చోట తిరగచ్చు అటువంటి ఆ విషయాలు లాంటి పెట్టి ఆ ఫ్రీడమ్ ఈజ్ జ్ఞాన రూపంగా ఉంటుంది మరైతే ఫ్రీడమ్ జ్ఞాన రూపంగా ఉంటుందని మీరు అన్నప్పుడు కర్మ వల్ల మోక్షం ఎలా వస్తుంది జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది ఫ్రీడమ్ యొక్క ప్రతిబంధకము జ్ఞానంగానే ఉంటుంది ఒక ధారణ ఒక ఒక పర్టికులర్ అండర్స్టాండింగ్ అది ఫ్రీడమ్ ప్రతిబంధకంగా ఉంటుంది అది దాన్నే అజ్ఞానము ఉంటారు ఆ జ్ఞానాన్ని సరైన తప్పుడు అభిప్రాయాన్ని సరైన అభిప్రాయంతో తులుసు తులిచివేయాల్సి ఉంటుంది మీరు తులిచివేసినప్పుడు ఫ్రీడమ్ వస్తుంది ఫోర్ కర్మ మోక్షాన్ని మీరు ఎలా చెప్పగలరు మోక్షము అనేది ఏదో స్వర్గం లాంటి ఓ చోటకి వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ ఉండే భోగాల్ని పుచ్చుకోవడం అంటే అదే మోక్షం అంటే ఎస్ అది కర్మచేతనే వస్తుందని చెప్పచ్చు కానీ అది మోక్షవాదులు కర్మని మోక్షాన్ని అలా ఒప్పుకోవడం అలాగా ఒక సాధ్యమైన మోక్షాన్ని అంగీకరించడం అనేక చేత మనం చూస్తాము కాబట్టి మోక్షం అనేది ఇట్ ఈస్ ఫ్రీడమ్ అది ఆత్మలో జ్ఞానరూపంగా ఉంటుంది వాడి యొక్క అంతరతమైన స్వరూపంలో జ్ఞానరూపంగా ఉంటుంది అన్నప్పుడు అది కర్మ వల్ల ఎలా వస్తుంది కర్మ దానికి సహకరిస్తుంది అని మేము చెప్పి ఒప్పుకుంటాం కర్మ వల్ల వస్తుంది అలా రాంగ్ గా అర్థం చేసుకుంటే ఏమైపోతుంది కర్మ వల్ల మోక్షం వస్తుందని అనుకున్నాడు అనుకోండి జ్ఞానాన్ని విస్మరిస్తాడు తద్వారా కర్మ సహకరిస్తుంది జ్ఞానం అని అని తెలుసుకున్నాడు అనుకోండి ఇదండి రైట్ పార్టీ కాబట్టి అండర్స్టాండింగ్ క్లియర్ ఉండాలి రాంగ్ అండర్స్టాండింగ్ లో ఉంటే అంటే అండర్స్టాండింగ్ రాంగ్ ఉంటే దెబ్బతింటారు ఈ మధ్యన అద్వాణి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఫీల్ గుడ్ అని ఒక క్యాంపైన్ చేసాము అది తప్పని మాకు ఇప్పుడు అర్థమైంది దానివల్ల కొత్తగా ఓట్లు వస్తాయని మేం చేశాం దానివల్ల మేము నష్టపోయాము ఓట్లు అని చెప్పారు అంటే ఏమైంది సో వట్ ఈస్ ది డిఫరెన్స్ క్యాంపైన్ చేశారు పత్రికల్లో వేశారు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ ది అండర్స్టాండింగ్ ఈజ్ రాంగ్ it is the understanding which lifts you up it is the understanding which pulls you down chandraram naidu garu even konnalo he thought he is going to win but then he heavily lost people voted with a vengeance and the people pulse tell them a pulse ganuko okka nalla roju mundu telisind ankonde you would have done something about it kabatti nenu uke modern example ichanani kaadu It is the understanding which liberates. It is the understanding which binds. Not the physical activity. So the karma is <laughs> left without further viability and the Breakfast that we information. When there's <laughs> one wonderful life, 4 wives, 4 vataram, should be prompted by Kapra sparked this SD AI. Today owl targets 5 kings are the Free Taste Mahatma perspective That is a true cert for000方 but reveals that they are Karmas and Mahatma if the Haram came అలాగే ఇంకో వాక్యం అంతకంటే కూడా మోర్ క్లియర్గా కర్మణవహి సంసిద్ధి మాస్థిత జనకాదయ అని ఉంది జనకుడు మొదలైన వాళ్ళు కర్మచేతనే సంసిద్ధిని పొందినారు అని అంటే ఆ సంసిద్ధి అనే మాటకి మీరు మోక్షం అని అర్థం చెప్పాననుకోండి అప్పుడు కర్మణా మోక్ష అని వచ్చేస్తోంది జ్ఞానాన్ మరి వాక్యాల మాట ఏమిటి అంటే తత్తు ప్రవిభజ్య జ్ఞేయం అక్కడ కొంచెం మీరు వివేకాన్ని చూపించి తెలుసుకోవాలి ప్రవిభజ్య విభాగము చేసి విభాగానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక ఏరియాలో కన్ఫ్యూషన్ ఉంటే శంకరుడి ఫార్ములా మోడర్న్ మేనేజ్మెంట్ ఫార్ములా గ్రే ఏరియాస్ అంటారు సర్టన్ ఏరియాస్ ఆర్ వైట్ అంటే వీ నో అబౌట్ దెమ్ సర్టన్ ఏరియాస్ ఆర్ బ్లాక్ వీ డోంట్ నో అబౌట్ దెమ్ సమస్య లేదు నో అబౌట్ దెమ్ వీ నో we don't want them we have to know clean grey areas telisinatlu kadu teliyinatlu kadu midimidi gnana e management lo ee do principle ee grey areas ni how to overcome them dark areas ki manaku telusu avi dark forked about daanlu nunchi edho chestam ee grey areas maadevudi telisinatlu kadu teliyinatlu kadu very unclear ee grey areas lo em cheyalante daanni meer visleshana cheyali debated area దాంట్లో ఉండే ఫ్యాక్టర్స్ ఇవ్వకుండా ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషణ అంటే విడదీయడం విభాగం చేయడం యు ఎనలైజ్ ఎనలైజ్ అంటే సెపరేట్ చేసుకుంటూ పోవడం వాట్ ఈస్ దిస్ ఫ్యాక్టర్ వాట్ ఈస్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు ది ఓవరాల్ సిచ్యువేషన్ నెక్స్ట్ ఫ్యాక్టర్ థర్డ్ ఫ్యాక్టర్ ఫోర్త్ ఫ్యాక్టర్ అలాగే మీరు దారాలు విడతీసినట్టుగా విడతీసేపటికి ఆ గ్రే ఏరియాలో ఉండేటువంటి పోతుంది పోయి కమ్స్ ఇన్ టు ఫోకస్ అదేవిధంగా కర్మనైవహి సంసిద్ధిమాస్తితా జనకాదయ ఇత్యాది వాక్యాలను బట్టి చూస్తే కర్మ వల్లనే మోక్షం వస్తోందా అన్నట్టుగా కనబడుతోంది ఇంకో కొన్ని వాక్యాలను బట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే సర్వత్రా కూడా జ్ఞానం వల్ల మోక్షం అని చెప్తున్నారు హా అంటే మీరు కొంచెం విభాగం చేసి చూడాలి ఎలాగా ఆ విభాగం చేసే పద్ధతి ఏమిటి ప్రశ్న సమాధానం ఇది ఇది భాష్యశైలి అది ఎలాగే విభాగం చేయాలి అని ఎవరో నేను ఎదుర్కొన్నాననుకుని ప్రశ్న వేసినట్టు దానికి సమాధానం చెప్తున్నట్టు ఇంకా అసలు బృహాంగంలోనూ అక్కడ ఉచ్యతే అని కూడా ఉంటుంది కథం ఉచ్యతే ఎలా అంటావు విను అని బైనరీ బైనరీ మెథడ్ ఎది తావత్ పూర్వ జనకాదయ తత్వవిధ అవృత్త కర్మాణ ంగ్రహార్థం గుణాగుణేశు వర్తంతే ఇది జ్ఞాన సంసిద్ధిమాస్థిత అది ఇప్పుడు ఇక్కడ పూర్వై పూర్వులు పూర్వీకులు జనకుడు మొదలైన వాళ్ళు ఈ రెండింటినీ కలిపి ఒకటే వ్యవస్థ చేసేస్తున్నారు దీనికి వేరు దానికి వేరు లేదు ఒకటే టాపిక్ ఈ పూర్వీకులు పూర్వే అంటే పూర్వీకులు అని అర్థం పూర్వ పూర్వ పూర్వే సో ఈ పూర్వీకులు జనకాదయ జనకులు మొదలైన వాళ్ళు వీళ్ళు ఆత్మజ్ఞానులా కదాత్ తత్వ విధ బహుచనం సో తత్వవేత్తలు అవునా కదా ఆత్మజ్ఞానం కదా అవునా కదా అనంటే రెండు అవును కాదు అనవ పక్షం అవుననుకో ఎది తావత్ అంటే వాళ్ళు ఆత్మజ్ఞానులే ఆత్మజ్ఞానులై ఉండి కూడా తత్వమి అతి ప్రవర్త కర్మాణ కర్మలను చేస్తూనే ఉన్నారు ప్రవృత్త కర్మాణ సింకా ఆత్మజ్ఞానంటే లిబరేటెడ్ సోల్ మోక్షి జ్ఞానం చేప మోక్షం పొందిన అడిగింది కండి ఈ కర్మ అంటే లోక సంగ్రహార్థం జనులను సంగ్రహించటం కూడా సంగ్రహించటము అంటే సమ్యక్ గ్రహీతం వాళ్ళకి ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వటం కోసం ఒక ఒక మార్గదర్శనం చేయటం కోసం వాళ్ళను కూడా తాను వెళ్లినటువంటి ఆ శ్రేయో మార్గంలో ప్రవేశపెట్టడం కోసం వాళ్ళు జనులు శ్రేయో మార్గానికి రాదు శ్రేయో మార్గంలో పడిపోతూ ఉంటారు మనస్సుకి రాగద్వేషముల చేత ప్రేమితులై మనస్సుకి నచ్చుబాటుగా కనబడే దాని వెంట పడిగెత్తుకుపోతూ ఉంటారు వాళ్ళని శ్రేయో మార్గంలోకి తీసుకురావాలి మనం కూడా వాళ్ళ వెంట పరిగెత్తాం కదా చాలా మంది అడుపుతున్నారు కదా మనం కూడా అడుగుతున్నాం అంటే దుయ్యు కాలుహ్యమే లేడర్ దుయ్య కాలుహ్యమే టీచర్ టీచర్ అలా ఉంటాడండీ అందరూ పదివేల అక్కడ జమ అయ్యారు మనం ఇక్కడ తక్కువ ఇది పెట్టి కూర్చుంటే ఏం మనం కూడా దాంట్లోకి పోదాం అంటే టీచింగ్ పద్ధతి అది వీడి హీ హ్యాస్ టు స్టాండ్ హిస్ గ్రౌండ్ అప్పుడు జనులు ఈ మార్గంలోకి శ్రేయ మార్గంలోకి వస్తాయి సో వీడు లోకప్రియత్వానికి ఆకర్షితుడై వీడు వాళ్ళ మార్గంలో పడ్డాడనుకోండి అప్పుడు వీడు చిత్రుడవుతాడు వాళ్లకు ఉపకారమే ఉండదు కాబట్టి సో లోక సంగ్రహము అంటే జనులకు ఒక మార్గదర్శనం చేసి వాళ్ళని కూడా సన్మార్గంలోకి తీసుకురావటం కోసమని వీళ్లు కర్మలను కొనసాగిస్తూనే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు కర్మలు మానేశనుకోండి తధారాజా తథా ప్రజ ఎన కూడా చేయనప్పుడు మేము చేయాలి అని మామూలు సామాన్య మానవుడు కూడా చేయడం మానేస్తాయి పేడం మానేస్తే దానివల్ల నష్టమే వాళ్ళకి వాడికే నష్టం దానివల్ల వాడికి జీవితంలో పైకి వచ్చేటువంటి అవకాశం పోగొట్టుకుంటుంది ఎందుకంటే ప్రతి మనుష్య హృదయంలో తమో గుణం ఉంటుంది ఆ తమో గుణాన్ని ముందు అధిగమించాలంటే కర్మలని చేసి తమో గుణాన్ని అధిగమించాలంటే జ్ఞానం వల్ల పోదు కర్మలని చేస్తే తమో పోతే రజోగుణం నిష్కామం కర్మలను చేస్తే రజోగుణం పోతే అప్పుడు సత్వగుణంలో వీడు ప్రతిష్ఠితుడైతే అప్పుడు జ్ఞానం కలుగుతుంది కాబట్టి సామాన్యంగా జనులు తమో గుణ ప్రధానులే ఉంటారు వాళ్ళకి కర్మ చేయాలి వాళ్ళు చేయాలంటే రాజుగా రాజు స్థితిలో ఉన్నవాడు చేయాలి యథా రాజా తథా సో అందుకోసం లోక సంగ్రహం కోసం వారు కర్మలను చేశారు లోకానికి ఒక మార్గదర్శనం చేయడం ఎలా చేశారు కర్మఠులులా చేయలేదు ఆత్మజ్ఞానులు కర్మ చేస్తే ఎలా ఉంటుందో అలాగే చేశారు గుణా గుణేషు వర్తంతే అలా చేశారు చాలా గంభీరమైన ప్రణాళిక గుణాగుణేశు వర్తంతే అన్నది సామాన్యమైన మాట ఏం కాదు వివేకం యొక్క పరాకాష్ఠ ఇప్పుడు కర్మ కర్మ ఎక్కడుంటుంది బాహ్యమునందు ఉంటుంది కర్మ చేసేవాడు ఎక్కడుంటాడు నేను అని వీళ్ళు అనుకుంటారు కానీ ఆత్మజ్ఞాని ఈ నోట్లు ఎక్కడ తింటారు ఎందుకంటే నేను అంటే ఆత్మ ఆత్మ ఎందుకు ఉండదు భోక్తృత్వం ఉండదు కాబట్టి ఇప్పుడు మరి కర్మ చేసేది ఎవరు కర్మ కర్మకి అధిష్టానమేది జగత్తు కర్మ చేసేది లోపలున్నాడు కర్మ చేయబడే అధిష్టానం బయట అని మీకు అంతఃబి అని విభాగం ఉన్నది ఈ విభాగంలో ఆత్మే కర్మ చేస్తోంది అని ప్రతివాడు భ్రమపడతాడు కానీ శ్రీకృష్ణుడు అంటాడు ఆత్మకర్మల్ని చేయటం లేదు గుణాహ గుణేశు వర్తుంటే బయట ఉన్నటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుణములు గుణములు అంటే సత్పజస్తమో గుణములు అని అర్థం ప్రకృతి ఈ జగత్తు అంతకీ కూడా మూలంలో ఉన్నటువంటి ప్రకృతి కారణము ప్రకృతి మూల కారణమైన ప్రకృతి అది ఆ మూడు పదాలుగా అర్థం ఒకటే అలాగే ఉంటుంది మూలము కారణము ప్రకృతి మూడు ఒకటే అర్థం సో ఈ జగత్తుకంతకీ మూలంలో ఉన్నటువంటి ఏ ప్రకృతి గలదో అది త్రిగుణాత్మిక సత్వరజస్తమో గుణాత్మక ప్రకృతి అది త్రిగుణాత్మిక ఎలా తెలిసిందంటే ఈ జగత్తులో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ద్రవ్యం రెండు క్రియ మూడు జ్ఞానం ద్రవ్యం క్రియా జ్ఞానం మూడే ఇంకా నాలుగోది లేదు జ్ఞానం అంటే ఇంటెలిజెన్స్ సో ద్రవ్యము అంటే సాలిడ్ మ్యాటర్ క్రియా అంటే ఎనర్జీ ఇంటెలిజెన్స్ ఇప్పుడు యాటమ్ తీసుకున్నారనుకోండి అటామిక్ వెయిట్ ఉంది ద్రవ్యము యాటమ్స్ లో పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి క్రియ ఆ మూమెంట్ ఫాలోస్ ఎన్ ఆర్డర్ జ్ఞానము ద్రవ్యము క్రియ జ్ఞానం మీకు మొత్తం జగత్ అంతా ఇంతే ఇప్పుడు ఈ జగత్ పుట్టింది ఎక్కడి నుంచి ప్రకృతి నుంచి ఆ ప్రకృతిలో కూడా ఈ మూడింటికి సంబంధించిన అంశాలు ఉండాలి ఎందుకంటే కార్యమును కార్యము కారణాన్ని బట్టి కారణం ఎలా ఉంటుందో కార్యం అలా ఉంటుంది కారణ ధర్మాలు కార్యంలోకి అనువృత్తములు కాబట్టి ఈ మూడు ఇక్కడ ఉన్నాయి కనుక ఈ మూడింటి కరస్పాండింగ్ ఆస్పెక్ట్స్ అక్కడ ఉండాలి వాటికే సత్వరజస్వ గుణములు అని పేరు తమస్సు ద్రవ్యానికి కారణము రజస్సు క్రియకి కారణము సత్వము విజ్ఞానానికి కారణము అని సో సత్వజస్థమో గుణాత్మకమైన ప్రకృతి సో ఇప్పుడు అగ్నిహోత్రం మనం ఉంది ఈ అగ్నిహోత్రం దేని నుంచి పుట్టింది ప్రకృతి నుంచి పుట్టింది సుఖు స్రోగము అని చేసి సాధనం అది ఎక్కడి నుంచి పుట్టింది ప్రకృతి నెయ్యి ఎక్కడి నుంచి పుట్టింది ప్రకృతి దీనికి బలం స్వర్గం అది ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి కాబట్టి మొత్తం ఈ కర్మంత కూడా ఎక్కడుంది గుణములైంది ఉంది ఓకే కర్త ఇప్పుడు కర్త దగ్గరికి రండి ఎవడు కర్త దేహముందు అభిమానాన్ని బట్టి కర్త వచ్చేది చేతులు హోమం చేస్తున్నాయి చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి ప్రకృతి నుంచి మనస్సు సంకల్పం చేయకుండా చేతులు చేయలేవు కదా మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి నుంచి ప్రాణశక్తి లేకుండా హోమం చేయలేడు కదా ప్రాణశక్తి అక్కడి నుంచి వచ్చింది ప్రకృతి నుంచి కాబట్టి కర్త యొక్క మొత్తం స్వరూపమేమిటి గుణా కర్మ యొక్క మొత్తం స్వరూపమేమిటి గుణాయి అట్ అబౌట్ ఆత్మ ఆత్మ ఈజ్ నేదర్ కర్త నార్ కర్మ ఇట్ ఈస్ జస్ట్ ద విక్నెస్ ఇది కథ సంగ్రహంగా గుణ గుణేషు వర్తంతె తత్వవిత మహాభాహో గుణకర్మ విభాక గుణాగుణేశు వర్తంతః ఇది మత్వా నే ఈ సత్యాన్ని గ్రహిస్తాడు తత్వవేత్త గ్రహించి నే ఆసక్తిని పొందదు సో అంటే మాటలో చెప్పాలంటే నడిచింది ఎవరు నేను కాదు కాళ్లు నడిచే ఎక్కడ నడిచే భూమి మీద నడిచే ఎవరు నడిచేరు కాళ్లు నడిచే భూమి పంచబోతారే కాళ్ళు పంచిపోతారే ఇది జడభర దాకా మాట్లాడతాడు రాహుల్ గల జడభరత సవాదం భాగవుతా కాబట్టి సో గుణా గుణేశర్త నేను కూడా చాలా సార్లు మీకు ఈ దృష్టాంతం తిప్పుడు ఇక్కడ టేప్ రికార్డర్ పెట్టాను అనుకోండి కెసెట్ క్లాసెస్ అని అవుతూ ఉంటాయి నేను కూడా రికమెండ్ చేస్తూ ఉంటా మంచి సీరియస్ క్లాసెస్ ఉంటే కెసెట్ వినండి రికమెండ్ చేస్తుంటాను ఇక్కడ టేపు రికార్డర్ పెట్టారనుకోండి నేను కేనోపనిషత్తు పాఠం చెప్తాను ఆ సీడీస్ అవి ఉన్నాయి ఓ సీడీ పెట్టి ఆన్ చేశారనుకోండి మీరు పాఠం వింటున్నారు పాఠం వచ్చేస్తుంది వింటున్నారు సరే ఈ మనిషి వచ్చి ఇక్కడ పాఠం చెప్పాడు రెండింటికి తేడా ఏమిటి తేడా ఏమీ లేదు గుణ గుణేశు వస్త గుణము ఇక్కడ ఉన్నవి గుణాలే అక్కడ ఉన్నవి గుణాలే ఈ గుణాలు ఆ గుణాలతో సంయోగం వర్త్ అంటే గుణేషు అంతే ఈ రెండింటికి తేడా సో ఎందుకంటే హేప్రికార్డర్ లో వాయిస్ ఉంది ఇక్కడ వాయిస్ ఉంది పేపరి దానికి వాగేంద్రియము అని పేరు లో ఎనర్జీ ఉంది ఇక్కడ ప్రాణశక్తి ఉంది భోజనమో బ్రేక్ఫాస్ట్ ఏదో చేయబట్టే కదా మరి మాట్లాడుతూ ఉంటా ఇక్కడ ప్రాణశక్తి ఉన్నది హేప్రికార్డర్ లో మ్యాగ్నెటిక్ ఇంప్రెషన్స్ రూపంగా జ్ఞానం ఉండదు ఉంది కదా ఆ వాయిస్కి మూలంలో జ్ఞానం ఉండాలి సంకల్పశక్తి ఉన్నట్టుగా ఇక్కడ అక్కడ మ్యాగ్నెటిక్ ఇంప్రెషన్స్ ఉన్నాయి ఆ ఇంప్రెషన్స్ ని బట్టే మీకు వాయిస్ చూస్తుండే ఒక పద్ధతిలో అదేవిధంగా ఇక్కడ మనస్సులో సంకల్పశక్తి సంకల్పం ఉంది గనకనే థాట్స్ థాట్ ప్రాసెస్ థింకింగ్ ప్రాసెస్ ఉంది గనకనే ఆ వాక్ అలా వస్తుంది ఆత్మకేం సంబంధం లేదు బస్ ఇతర హీ గుణేశ పలికీది వాగింద్రియము వినేది శ్రోత్రేంద్రియము ఆత్మ ఎక్కడుంది ఆత్మ పలికీది ఆత్మ కాదు వినేది ఆత్మ కాదు ఇం చేతనే ఇప్పుడు పరుషంగా మాట్లాడద్దన్నారు మధు మధురంగా మాట్లాడదన్నారు సో ఎందుకంటే ఇప్పుడు మీరు తిట్టేననుకోండి తిదితే వాగింద్రియము ఆ ఇంద్రియము యొక్క ఇంద్రి దోషం వచ్చింది తర్వాత అవతలవాడు విన్నాడు అక్కడ శ్రోత్రేంద్రియం ఆ శ్రోత్రేంద్రియమునందు పేడ కలిగిన ఆ ఇక్కడ ఉండే గుణము అక్కడ ఉండే గుణం వేరేం కాదు ఒకటే గుణాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ చేత్తోటి ఈ చేత్ని హాని చేసుకుంటే ఎంత పొరపాటు ఎద్రవాడిని తిగితే కూడా అంటారు సపోజ్ నన్ను నేనే కొట్టేసుకున్నాను అని కొంతకొంతమంది తమ దేహాన్ని తామే పొడి చేసుకుని కొట్టేసుకుని ఏదో చేసుకుంటారు చేసుకుంటే తనకి తానే హాని చేసుకుంటున్నాడు అదేవిధంగా ఎదరవాడిని తిట్టినప్పుడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు ఎందుకంటే ఈ గుణాలకి ఆ గుణాలకి తేడా ఒకటే గుణాలు గుణాగుణేశు ఒక అటవర్ సో ఈ సత్యాన్ని ఆత్మజ్ఞాని తెలుసుకుని ఉంటాడు అంచేతనే ఆత్మజ్ఞానికే కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు కాబట్టి కర్త ఎవరు గుణములు భోక్త ఎవరు గుణములు కర్మ గుణము గుణగుణేశ చిన్నపిల్లలు దెబ్బలు ఆడుకున్నారు ఏదో కబడ్డీ ఆటో ఏదో ఆటలా దెబ్బలు ఆడుకున్నారు దెబ్బలు ఆడుకుంటే పెద్దవాళ్ళ దగ్గరికి కంప్లైంట్ చేశాడు చేస్తే ఒక పెద్ద చెప్పాడు చూడండి పిల్లలు పిల్లలు కలిసి ఆడుకుంటారు దెబ్బలు ఆడుకుంటారు మళ్లీ కలుసుకుంటారు మనం కలగజేసుకోవద్దు అని చెప్పాడు అంతే గుణ గుణేశు అంటే అంతే బస్ ఇంద్రియాలు విషయాల్లో ప్రవర్తిస్తాయి ఇంద్రియాలు గుణాల నుంచే పుట్టాయి విషయాలు గుణాల నుంచే పుట్టాయి అంటే ఇంద్రియాని ఇంద్రియార్థేశు అని ఇంకో చోట అంటాడు ఇంద్రియములు ఇంద్రియార్థములలో ప్రవర్తిస్తాయి ఆత్మకేమ సంబంధం లేదు ఆత్మసాక్షి మాత్రమే అని అంటాడు సో ఈ సత్యాన్ని వాళ్ళు తెలుసుకుని ఇది జ్ఞానేన ఏవా ఈ జ్ఞానం వాళ్ళకుంది కర్మలు చేస్తూ ఉన్నా జనకాదులు ఈ జ్ఞానేన ఏవా ఈ జ్ఞానం ఉంది ఈ జ్ఞానం ఉండబట్టే వాళ్ళు సంసిద్ధి మాస్థిత వాళ్ళు మోక్షాన్ని పొందారు అంతేగాని కర్మలు చేసినందు వాళ్ళు మోక్షాన్ని పొందలేదు జ్ఞానం లేకుండా కర్మలు చేశారు మోక్షం వస్తుందా చీకట్లో కర్మ చేస్తే దెబ్బలు తగులుతాయా ఫలం వస్తుందా డెబ్బలు తగుతా కర్మలు చేయడం జ్ఞానం లేకుండా కర్మలు చేయడం అంటే చీకట్లో పని చేయడం చీకటి గదులో పనిచేయడం కానీ చీకటి గదిలో పని వెలిగించిన తర్వాత పని రాముడు యోగ భాష ఇష్టంలో ఇంట్రెస్టింగ్ స్టోరీ రాముడికి వైరాగ్యము అది నేర్చుకుంటాడు వశిష్ఠ మహర్షి దగ్గర ఎప్పుడు నేర్చుకుంటాడో తెలిసినా వృద్ధాప్యంలో కాదు యవ్వనంలో నేర్చుకుంటాడు అదేమిటండి యవ్వనంలో వైరాగ్యం అది ఎందుకంటే తెలిసి తెలుసుకుని మనం సంసారంలో అడుగు పెడితే మంచిది దీపం పెట్టుకుని దీపం కరదీపిక అంటారు కాకడాయో దీపం బ్యాటరీ లైట్ ఏదో చేతి పట్టుకుని చీకట్లో ప్రయాణం చేస్తే దారి కనపడటానికి దీపం వెలుగుతూ ఉంటుంది దీపం లేకుండా ప్రయాణం చేస్తే గోతిలో పడతాం కాబట్టి జ్ఞానం చేతనే వాళ్ళు సంసిద్ధిని పొందారు కానీ కర్మచేత కాదు పైకి అలా కనపడుతుంది వాడి జ్ఞానం కంటే కనపడదు వాడి కర్మ కనపడుతుంది వాడి జీవన్ముక్తుడు అనే సంగతి తెలుస్తూ ఉంటుంది అదుగో ఆ కర్మ చేసేడు కాబట్టి మోక్షాన్ని పొందాడు అని పొరపడతారు అలా కాదు అని చెప్పారు తర్వాత కర్మ సన్యాసే ప్రాప్తే అపి कर्म सह संधिस्थिता कर्मसन्यासंत अर्थ इन ज्ञाक ज्ञाने कर्तृत्व लेकिन मल्लि ट्रिकीए गीत बोध कष्ट श्लोका सरल् उ गीत ने बोध कष्ट ఇప్పుడు మీరు గమనించండి జ్ఞాని కర్మలని మానేస్తాడు అజ్ఞాని కర్మలని చేస్తాడు అని మీరు అనుకుంటే తప్పది తప్పది అలా అనుకుంటారు చాలామంది కర్మలను చేసి వాడేవాడు కర్త రైట్ కర్మలని మానేసి వాడేవడు కర్త కర్త కర్మలను మానేస్తాడు అకర్త కర్మల్ని మానేస్తాడా ఎవరు మానేస్తారు కర్మల్ని కర్త మానేస్తడు అంతే కదండి కర్మలని చేసి నేను ఏ కర్మలని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను అని ఒకడు అన్నాడు వాడు కర్త అకర్త కర్త వాడు అంతే అకర్త అయితే ఆ మాట అండవు కర్తకే కర్మలను చేయడం ఉంటుంది కర్మల్ని మానేయడం ఉంటుంది అకర్తకి కర్మలని చేయడము ఉండదు కర్మల్ని మానేయడము ఉండదు ఇప్పుడు ఆత్మజ్ఞాని ఉన్నాడు అనుకోండి అకర్త కాబట్టి అతడు కర్మలను చేసినా అకర్తే కర్మలని మానేసినా అకర్తే కర్త కర్మలను చేసినా కర్తే కర్మలను మానేసినా కర్తే అజ్ఞాని అజ్ఞాని కర్మలను చేసినా కర్తే కర్మలను మానేసినా కర్త ఆత్మజ్ఞాని కర్మలను చేసినా అకర్తే కర్మలని మానేసినా అకర్తే ఎలా తెలుసుంది కదండి ఇప్పుడు ఆత్మజ్ఞానికి రెండు వికల్పాలు ఉంటాయి కర్మల్ని చేయొచ్చు కర్మల్ని మానేయొచ్చు ఆత్మజ్ఞాని కర్మల్ని చేసి తీరాలనే నియమం ఏం లేదు అలాగే ఆత్మజ్ఞాని జ్ఞానాన్ని బోధించాలనే నియమం లేదు తెలియ సే రూల్ ప్రొఫెషనల్ కోర్స్ ఏం కాదు బోధించాలనే నియమం ఏం రమణ మహర్షి బోధించాలనే నియమం ఉండబట్టి బోధించారా లేకపోతే స్పాంటేనియస్గా బోధించారా మీరు ఏమనుకుంటున్నారు స్పాంటేనియస్ గా బోధించారా ఆయన బోధించాల్సిన నియమం ఏం లేదు ఒకప్పుడు వీళ్ళు వెళ్లి ప్రశ్నలు వేస్తే అని వారు అంతే ఆయన అలా కూర్చునేవారు ఆయన మూడు గంటలు అలా కూర్చున్నారు వీళ్ళు కూడా మూడు గంటలు కూర్చుని లేదు చెప్పవచ్చు ఇవాళ ఆయన బోధించలేదంటే అది ఇంకంతే దట్ ఈజ్ హౌల్ ఇట్ ఈస్ బికాస్ దేర్ ఈస్ నో కంపల్షన్ దట్ హీ షుడ్ టీచ్ హీ మేక్ టీచ్ ఆల్సో దీన్నే కర్మ సన్యాసం అంటారు కర్మత్యాగం వేరు కర్మ సన్యాసం వేరు కర్మత్యాగం చేసేవాడు కర్త కర్మ సన్యాసం చేసేవాడు జ్ఞాని సో జనకాదులు వాళ్ళు జ్ఞానం చేత మోక్షాన్ని పొందేశారు వాళ్ళు కర్మసన్యాసులు కర్మసన్యాసే ప్రాప్తే అపి వాళ్ళు కర్మసన్యాసం వచ్చేసింది వచ్చేసిన ఎదర్దేకండ్ టేకప్ కర్మ అండ్ డూ loka లోక Or they may just keep quite away from ఫ్రమ్ the society. There is no loka లోక సంగ్రహ ఎదుర్వే డేక్ అండ్ డూ కానీ వాళ్ళు ఏం చేశారంటే కర్మనా ఏవా కర్మనిచ్చేస్తూనే అలాగే జీవితాన్ని గడిపేశారు జీవితం అతి వాహేత్ అంటారు శంకరుల చోట వర్తమాన కాలంలో క్రియాశక్తిని సంకల్పశక్తిని సద్వినియోగం చేసుకోవడంతో జీవితాన్ని అతి వాహయ్యేత్ జీవితాన్ని గడిపేయడం ఇప్పుడు మీరు రైలు విజయవాడ వెళ్ళడానికి సిక్స్ అవర్స్ ఉంది ఈ సిక్స్ అవర్స్ మీరు ఏం చేస్తారు గడిపేస్తారు అంతే ఎలా గడుపుతారు ఏదో నవలో లేకపోతే పత్రికో చదివేసి గడిపేస్తారు లేకపోతే ఏదో తింటో గడిపేస్తారు లేకపోతే కబుర్లు తీసుకుంటో గడిపేస్తారు ఆఖరు అంటే ఆ సిక్స్ అవర్స్ లో చేసే పని వల్ల మనకి ప్రయోజనము అని ఆలోచించరు అలా ఆలోచించి వాడు స్నాక్స్ అవి అమ్మేవాడు వాడు వేరే ఉంటాడు మీరు ఆ సిక్స్ అవర్స్ లో చేసే పని వల్ల మీరేమీ ప్రయోజనాన్ని అపేక్షించరు అలా నా పని నియమం లేదు ఏదైనా చేయొచ్చు ఏది చేయకపోవచ్చు వాట్ ఆల్ యు నీడ్ ఈ జస్ట్ స్పెండ్ ది టైమ్ అవే దాంట్లో మీరు స్పెండ్ మీరేం టైం ని పుష్టి చేయక్కర్లేదు రైల్ని పుష్టి చేయక్కర్లేదు టైంని పుష్టి చేయక్కర్లేదు అంటే మీకేమీ ప్రత్యేకంగా కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అభిప్రాయం ఆత్మజ్ఞానం అలాగే ఉంటాడు ఆత్మజ్ఞాని జీవితం ఇంకో కొంతకాలం ఉండా తొడగించాలని ఆలోచించడం లేకపోతే దాన్ని తగ్గించేసి కొరత చేయాలని ఆలోచించడు ఆత్మహత్యాధిక్యం చేయడు జీవితం ఆయుద్ధాయం పెరగడానికి ఏమీ కర్మలు చేయడం తర్వాత ఒక సంకల్ప పూర్వకమైన కర్తృత్వ భోక్తృత్వ పూర్వకమైన కర్మలు చేయలేదు ఊరికే ఆ కాలాన్ని అలా గడిపేస్తాయి ఆ కాలంలో ఏవో కొన్ని కర్మలు ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి చేయాల్సిన కర్మలేవో జరిగిపోతాయి జడభరుకులు దృఢంగా బలంగా ఉన్నాడు ఆ పరిస్థితుల్లో పల్లకి మూసి కాలక్షేపం చేసేసేది సో న్యూయార్క్ లో టాక్సీ డ్రైవర్ ఒకడు ఉన్నాడు సోమర్శెట్ మా రాశాడు అవుతుంట టాక్సీ డ్రైవర్ హీ వాజ్ ఏ జ్ఞాని ఆత్మజ్ఞాని అతను వై యు ఆర్ డ్రైవింగ్ టాక్సీ అని అడిగారు అతను అది అతను అన్నాడు యూ హెవ్ టు డూ సంథింగ్ టు గెట్ సమ్ ఫుడ్ భారతదేశంలో అయితే భిక్ష చేసుకున్నా బ్రతకచ్చు ఈ న్యూయార్క్ లో భిక్ష అనేది వీళ్ళు ఎరగదాం కాబట్టి ట్యాక్సీ డ్రైవ్ చేయ మనహాటంలో టాక్సీ నడిపేశారనుకోండి రోజు పాతికి దాదాపులు వచ్చేవి పాతికి దాదాపులు వచ్చేగానే మానేసేవాడు ఇంకా ట్యాక్సీ లోపల పెట్టేసేవాడు ఆత్మనిష్ఠుడిగా ఉండేవాడు అనేది సోమర్సెట్ మా పుస్తకంలో నిరూపణ చేస్తాడు కాబట్టి ఆత్మజ్ఞాని కుడ్ బి ఏ ట్యాక్సీ డ్రైవర్ హీకుడ్ బి ఏ ప్యాలంక్విన్ బ్యారర్ పేలంక్విన్ మోసీవాడు పల్లకి మోసీవాడు కింద ఉండొచ్చు లేదా హీ కుడ్ బి ఏ టీచర్ అది హీ కుడ్ బి సర్వీస్ చేసేవాడు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు బికాస్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ కర్మ అకర్తకి ఏకర్మయినా ఒకటాక్ కాబట్టి కర్మసన్యాసం ప్రాప్తించినా ఏదో కర్మ చేస్తో జనకాతులు గడిపారు రమణ మహర్షి మొదలైన వాళ్ళు ఏం చేశారు ఏ కర్మ చేయకుండా ఖాళీగా ఉండిపోయారు నా కర్మసన్యాసం కృతవంతర్థ కర్మల్ని విడిచిపెట్టేసి ఉండలేదు వాళ్ళు ఏదో కర్మల్ని చేసేస్తో కాలాన్ని గడిపేశారు అని మనం అర్థం చేసుకోవాలి కాని జనకుడికి కర్మతో మోక్షం వచ్చింది రుభు మహర్షికి జ్ఞానంతో మోక్షం వచ్చింది ఇంకో భక్తితో మోక్షం వచ్చింది మరో తీర్థయాత్రలతో మోక్షం ఇది కాదు పద్ధతి లాంటివే ఇలా చెప్పుకుంటే ఏమవుతుందంటే ఆ జ్ఞానము యొక్క మహిమను మనం విస్మరించిన వాళ్ళం అవుతాం దానివల్ల నష్టపోతాం కాబట్టి జ్ఞానాన్మోక్ష కర్మ సహకారాన్ని ఇస్తుంది రేపు కొనసాగితాం ఈ ఓం పూర్ణముద పూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పౌర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్సష్ర్పణమస్తూ